సంపుటి మూడు ఐదు వందల పదకొండు కీర్తన సేవించి చేకొన్నవారి చేతి భాగ్యము వే వేగరారో రక్షించి విష్ణుడీడను గరుడగంబముగాడ కడు ప్రాణాచారులకు వరములొసగి శ్రీవల్లభుడు స్థిరమై కోటి చెంత దీర్ఘఫలములెల్ల పరుషల కోగీని పరమాత్ముడు సేన మొదలారి వద్ద చిత్తములో సుజ్ఞానము నానాగతి బుట్టించీ నీ నారాయణుడు కానుక పైటిగాదెల కాడదన నిజరూపు అనుక పొడచూపినీ అఖిలేశుడు సన్నిధి గర్భగృహాన చనలిచ్చి మాటలాడి విన్నపాలు వినీ శ్రీవెంకటేశుడు ఎన్నిక బాదాల వద్ద ఇహము పరముచూపి మన్ననల అలమేలు మంగవిభుడు